పరిశుద్ర ప్రేమాల దేవా కృపణం దేవా దేవాయచు ప్రభ నీకు లైక్కల వందనాలు కృతజ్ఞత స్తోత్ర స్తోత్ర కలలియ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలు ఎంతమంది బిడలైతే రాలేదు ప్రభా మరి యొక్క సన్నిధికి ప్రభా వారిని కూడా ప్రభా మీరు గాలి మెచ్చుకొని లక్కారండి ప్రభా దేవాయూ ప్రభ సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభ నీ యొక్క సన్నిధిలో గడుపుడకు ప్రభ సమయం ప్రతి ఒక్క బిడకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి దేవా యచుప్రభ మా తెగుల నుంచి కాపాడినందుకు వందనాలు వ్యాక్సిన్ నుంచి తప్పించినందుకు వందనాలు తండ్రి దేవాయచు ప్రభ మా అందరినీ చదవలేక నిలబెట్టినందుకు కృతజ్ఞతలు స్తోత హలలియ రజా దేవాచుప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ దేవాచుప్రభ పాటల ద్వారా మీరు మైమ పొందండి ప్రభా దేవాచు ప్రభా మీ కాస్త మాకందరికీ తోడించి నడిపించమని యేచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ శక్తి కాదనేను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఏసై ఎసెల విచెను నా దీని చేతునని ఏ సై ఎసెల విచెను శక్తి బలముతో నిధి కాద నేను నా ఆత్మ ద్వారా చేతునని ఏ సై ఎల విచెను చేతునని ఏ సై ఓ గోప పార్వతమా జరుబాబెలు ఓ గోప పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్రపుదానవు నీవ నేను సదును భూమిగా మారదవు ఎంత మాత్రపు దానవు నీవ సదును భూమిగా మారదవు శక్తి చేత కాదనేను బలముతో నిది కాదనేను నా ఆత్మద్వారా దిని చేతునని ఏసై ఎసెల విచెను నా చేతునని ఏసై ఎసెల ఈశ్రయేలు విను నీ భాగ్యం ఎంత ఓ ఈశ్రయేలు విను నీ భాగ్యం ఎంత గొప్పది రక్షించిన నిన్ను పోలీన వారెవరు య్య రక్షించిన నిన్ను పోలీన వారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనూ నా ఆత్మ ద్వారా చేతునని సల విచెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసల విచెను శక్తి చేతకాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై అసల విచెను ఆత్మద్వారా దిని చేతునని ఏను అలలు బెదరు మన మధ్యలో శ్రావణ్ బెదరు మనకు దేవుని వాక్యం అందిస్తుంది ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమా మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయి ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయి ప్రేమ ఆశ్చర్యమై నా పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదక్కిన ప్రేమ పరమును వీడిన ప్రేమ దరలో పాపిని వేదకిన ప్రేమ నన్ను కరుణించి సేద తీర్చి ఆదరించి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించిర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమై నా ప్రేమా కల్వారిలో నీ ప్రేమా మరణముఖ అంటే బలమైన ప్రేమది నన్ను జయిని ప్రేమ మరణముఖ అంటే బలమైన ప్రేమది నన్ను జయి ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ పావనసుని ప్రేమ శిలువలు పాపిని మోసిన ప్రేమ పావనసుని ప్రేమ శిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై కరు నుంచి జీవమిచి జయమిచి తన నాకై కరు నుంచి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమని చే ఆశ్చర్యమై నా ప్రేమా కల్వారిలోని ప్రేమా మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నా కై శాపమునోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నా కై శాపమునోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయని ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయని ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణముక అంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమై నా ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాకుపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కోగిలించి ముద్దాడి కీటిని తుడిచే నాకై పరుగెత్తి కోగిలించి డే కన్నీరిని తుడిచే ఆశ్చర్యమైనా ప్రేమ కల్వరిలో నీ ప్రేమా మరణము కాంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కాంటే బలమైన ప్రేమది ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమా పిలిపి రెండో అధ్యాయం మొదటి నుంచి శ్రవణ కావున క్రీస్తునందు ఏ అచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాచలమైనను ఉన్నయడలా మీరు ఏక మనసుకు లగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాన్యంది మనసుంచుచు నా సంతోషము పరిపూర్ణ సంపూర్ణము చేయుడితనైన సుధం ప్రభా పరిశుద్ధరా గొప్పదేవ సరోంతరి అమ్మి సత్య స్వరూపి ఆత్మస్వరూపి వేసే ఆ గొప్ప దేవుడు ప్రభా వాక్యంలోకి వెళ్తున్న ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా మా హృదయాలు ప్రభా బలపరచండి ప్రభా మీలో వేసే ప్రభా మీ నామ మహిమ పరచడానికి ఈ ప్రభావ మేము దానికి మీ యొక్క వాక్ శక్తి మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి బలం కావాలా ప్రభా మీరే సహాయపడే ప్రభా సొంత తలంపులు ఆలోచనలు కొట్టివేసి మీకు ఒక పర్లో ఒక జ్ఞానం చేత నడుచుకునే వారిలో సహాయపడమని ఏసు క్రీస్తు నామనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఫిలిప్పలకు రాస్తున్న పత్రిక రెండో అధ్యయము మొదటి వచ్చిన మన పస్తుడైన పౌరు భక్తుడు కావున క్రీస్తు ఏ హెచ్చరిక అయినను కావున క్రీస్తు ఏ హెచ్చరిక అయినను హలిలుయ కదా ఏసుక్రీస్తు ప్రభు మనకి హెచ్చరిక ఇస్తుండు ఏ హెచ్చరిక అయినా కూడా ప్రేమ వలన ఆ హెచ్చరిక ప్రేమ వలన ఆదరణ అని చెప్పి అంటే హెచ్చరిక అనేది ఏసుప్రభు ఇస్తే దాన్ని పరిశుధాత్మ శక్తి మనం గ్రహించి దానికి లోబడల హెచ్చరిక అనేది కానీ ఏసుప్రభు హెచ్చరిక ఇస్తుంటే మనుషుల శరీరంగా జీవించే మనము అది సైతాన్ శోధన అనుకుంటున్నాం లేకపోతే ఆ సైతాన్ గారు శ్రమల పోధన శోధన తెస్తున్నాడు అనుకుంటున్నాం ఏసు ప్రభు హెచ్చరికకి ఏసు ప్రభు గద్దెంపు వేరే టోటల్లీ డిఫరెంట్ కానీ శారీరకంగా జీవించే వాళ్ళకి అది ఎట్లా అర్థమవుతుంది అంటే సైతాన్ గారు శోధన శ్రమలు పెడుతున్నాడు అట్లా ఎన్నేళ్ళకైనా వాళ్ళు అదే కట్ ఆఫ్ డేట్ లో ఉండిపోయినారు కట్ ఆఫ్ లెవెల్లో ఉండిపోయినారు అంతే ముందుకు ఫార్వర్డ్ కావాలి అంటే ఖచ్చితంగా ఆయన పరిశుధాత్మ శక్తి బలం చేతనే ఆయన హెచ్చరికకి ఆయన గద్దింపుకి లోబడతాం ఎందుకు ఏసుప్రభు హెచ్చరిస్తాడు ఎందుకు ప్రభు గద్దిస్తాడు అంటే ఆయన ఆజ్ఞలను గైకోనడానికి లేకపోతే ఆయన నిబంధనల్ని గైకొని ముందుకు ఫార్వర్డ్ అవ్వడానికే ఏసు ప్రభు యొక్క పశుదాత్మ శక్తి నడిపింపు దేనికి మనం కావాలి అంటే ఆయన ఆజ్ఞలని ఆయన కట్టడాలని గైకొని ఆయన రాకడం అనంతరం వరకు స్థిరపడి ఆయన నామాన్ని మైమపరుస్తూ ముందుకు నడవడానికే మనకు అవసరం అద్భుతాలు సూచక క్రియలు స్వస్థతలు ఏసీ చేస్తాడు ఖచ్చితంగా మన లైఫ్ ఆయన అభివృద్ధి చేస్తాడు ఆయన బిడ్డలో మనం ఖచ్చితంగా ఆయన మనని ఒక స్టెప్పు ఫార్వర్డే ఉంచాలనుకుంటాడు కానీ వెనకైతే పెట్టాలనుకోడు కానీ దానికి కావాల్సిన గద్దింపు దానికి కావాల్సిన హెచ్చరికలు మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం ముందుకు వెళ్ళాల్సిందే ఎప్పుడైతే మనము ఏసు ప్రభు ఇస్తున్న గద్దింపుని ఏస్రభు ఇస్తున్న హెచ్చరికని సైతాన్ శోధనలు పెడుతుంది సైతాన్ శ్రమలు చేస్తుంది అంటే ఇది అనుకో మన పని ఆయన ఆత్మ నడిపింపు చేత నడిపింపబడితేనే ఆయన హెచ్చరిక ఆయన గద్దింపు ఆయన ప్రేమ ఆయన జాలి అనేది మనకి ఏర్పడుతుంది ఆయన హెచ్చరిక ఎట్లుంది ప్రేమ ఆదరణకరంగా ఉంది ఆయన హెచ్చరిక అట్లనే ఉంటుంది ఎందుకు ప్రేమ వలన ఆదరిక ఆదరణకరంగా ఉంది అంటే నువ్వు ఆయన రాజ్యానికి చేరడానికి లేకపోతే ఆయన ఆజ్ఞలని కట్టడాలని గైకొని నడవడానికి ఆయన హెచ్చరిక ప్రేమ ప్రేమ రూపకంగా ఆదరణకరంగా ఉంటుంది మనిషి ఏదైనా చేస్తాడు ఈ లోకంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటా నేను ఆ ఫ్లైట్ ఎక్కుతాడు ఫ్లైట్ నడిపిస్తాడు స్పేస్ మీదకి పోయి రెండు రోజులు ఉండేసి వస్తాడు తినేసి వస్తాడు కదా ఐఏఎస్ అయిపోతాడు ఐపీఎస్ అయిపోతాడు ఏమన్నా చేస్తాడు కార్ డ్రైవింగ్ చేస్తాడు సముద్రంలో అండర్ గ్రౌండ్ లో పోతాడు ఏదైనా చేయగలుగుతాడు కానీ మోకరించి ప్రాధాన్య అంటే మనిషితో కానిపని అది మోకరించి బైబుల్ చదవంటే కానిపని కదండి అట్లా అయిపోయింది మనిషి విధానం లోకంలో సంపాదించడానికి కోర్టులో ఈజీగా సంపాదిస్తాడు హైయర్ అథారిటీసే కానీ హై పొజిషన్స్ కానీ ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతాడు కష్టపడతాడేమో కానీ చేస్తాడు అదే మనము వాళ్ళకి వాక్యం చదవండి మోకరించి ప్రాథం చేయండి లేకపోతే శివప్రభు ఆజ్ఞలను కట్టడాలని గైకొని నడవండి అని చెప్పిన అనుకో కానిపని వాళ్ళతో ఐదు నిమిషాలు కూడా కూర్చొని బ్రదర్ అన్నాడు అతను నాకు ఒక యోగనస్తుడు మాదంతా అదే గ్యాన్ ఆయన చెప్తుంటా ఉంటాను నేను ఎప్పుడు కూడా వాక్యం చదువు ఒకసారి ప్రాక్టీస్ చేయను అంటే అన్నా నేను ఏమన్నా చేస్తా కానీ వాక్యం అనేసరికి నాకు నిద్ర వస్తుంది నేను ఏమన్నా చేస్తా కానీ వాక్యం అనేసరికి నాకు అర్థం కాదు అదని నేనా ఒక దినం తప్పించుకో అట్లా రెండు దినాలు తప్పించుకో మూడు దినాలు తప్పించుకో బాగుంటది కానీ జీవితం గట్లనే ఉంటే పోలేవు కదా ప్రార్థన చేసినావు అంటే ఆ చేస్తున్న ప్రార్థన ఎందుకు చేస్తున్నావు మా అప్పు పోవాలి మా కష్టాలు పోవాలి మా ఇరుకులు ఇబ్బందులు పోవాలి అన్ని పోయి ఏశు ప్రభు పర్లోకరాజ్యం చేరకపోతే ఏం లాభం ఈ లోకంలో కదా ఎంతసేపటి వరకే అదే ముచ్చోట ప్రార్థన చేశాడు అప్పు పోవాలి ఆస్తులు రావాలి ఇల్లులు పోవాలి జాబులు రావాలి ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు కానీ ఎన్ని అదే దాంట్లో ఓవర్కమ్ కావాలి కదా ఏదో ఏశప్రభు చెప్పిండు బైబిల్లా దాన్ని ప్రాక్టీస్ చేసి ప్రయాసపడి ముందుకు నడిచి ఇంక ఇద్దరిని నడిపిస్తే మనతో పాటు వాళ్ళు కూడా పర్లోకరాజ్యం చేరుతారు కదా కదండి అయితే నేను చెప్పిన ఆయనకి ఆ ఎన్ని రోజులు ఇట్లానే ఉండిపోతావు అంటే లేదన్నా నేను ఉంటా అని చెప్పి చెప్పింది నేను ప్రార్థన చేస్తా నేను ఇట్లా చేస్తా అని చెప్పి రాత్రే చెప్పిన ఆయనకి నీకు అర్థం అయితల్లే అంటున్నావు కదా నాకు తెలిసిన మట్టుకు దేవుడు నాకు చూపించిన దాని ప్రకారంగా నేను కూడా నీకు హెల్ప్ చేసే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చడం కాదు అని చెప్పి స్టార్టింగ్ బేసిక్ అదే పౌలు ఇట్లా వేసిండు అట్లా వేసిండి అంటే మళ్ళా నెత్తిగొక్కొని వెళ్ళిపోతాడు నాకు తెలుసా ఆ విషయం అందుకే ఫస్ట్ కీర్తన గ్రంథం దియమని చెప్పిన మొదటి అధ్యాయం మొదటి వసవి దృష్టిలో ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గంలో నిలవక అపాసకులు కూర్చుండ చోట కూర్చుండక నేను అడిగిన ఈ వససు నువ్వు చదివినావు కదా ఆయన అధ్యాయం అంతా ఒకటి చదివిండు పచ్చి గల చోట్ల ఈశ్వరావు వరుడ వేసాడు ఆ చాప్టర్ అంతా చదివేసి ఫటా ఫటా ఫటా నేనా టూ వన్ జా టూ టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ ఇట్లా చదివితే ఆ వాక్యం ఎప్పటికీ అర్థం కాదు వాక్యం అక్కడనే ఉంటుంది నువ్వు ఇక్కడనే ఉంటావు కానీ దానిలో ఉన్న డెప్త్ నువ్వు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు అది చదవాలా ఆ ఫస్ట్ వర్సెస్ లో నువ్వు ఎంతమంది చూస్తున్నావు అని అడిగిన దుష్టులు పాపులు అపహాసకులు మూడు గుంపులు ఉన్నాయి వాళ్ళ వేసు అడుగుతుండే అక్కడ పాప మార్గాల దారిలు ఆలోచనలు ఇవన్నీ నువ్వు గ్రహిస్తేనే నువ్వు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతావు నువ్వు ఓవర్కమ్ కాగలుతావు అని చెప్పిన రాత్రికి మళ్ళా నిద్ర వచ్చిందంట పండుకొండు అలే కానీ ప్రాయసం ఇది ఒకసారి తాకింది నెక్స్ట్ టైం ఆయననే ఆశ ఉంటాడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కానీ దేని గురించి ఆశ ఉన్నావు వాక్యం పట్ల ఆశ ఉన్నామా లేకపోతే ఇస్రో ప్రేమ పట్ల ఆశ కలిగి ఉన్నామా ఈ లోకాశలతో ఆశ కలిగి ఉన్నమా ఏదైనా ఇస్తాడైనా ఇచ్చే దేవుడు కానీ దేనికి ఆశ కలిగి ఉంటున్నాం ఎందుకు ఆశ కలిగి ఉంటున్నాం ఎందుకు ఆశ కలిగి ఉండాలా అనేది మనకి ఇంపార్టెంట్ కదా హెచ్చరికని మనము సైతాన్ శోధన అనుకోవద్దు గద్దింపుని మనము సైతాన్ గారు పనిచేసాడు అనుకోవద్దు నేను చెప్తుంటే అందరికీ సైతాన్ గడు పైనుంచి పడివేయబడ్డప్పటి నుంచి వాడు అందరి మీద పనిచేస్తాడు కదా నువ్వు కొత్తగా ఉట్టినావని చెప్పి నీతో నీ మీద పనిచేయడానికి వానికి స్పెషల్ ఆఫర్లు ఏం లేవు ఫైవ్ జీ ఫోర్ జీలు వాడు అప్పటి నుంచి పని చేస్తుండే దేవుడు వానికి రైట్ ఇచ్చిండు మళ్ళీ నా మీద సైతాన్ని కాదు పని చేస్తుడు నా మీద సైతాన్ని కాదు పనిచేస్తు అంటే వాన్ పని వాడు చేస్తాడు ఖచ్చితంగా నీ పని ఏంది వాన్ పని నీ మీద పని చేయకుండా ఉండడమే నీ పని కదా నా మీద పని చేస్తా అంటే నీ పని ఏం చేసినా నీ పను చేసినా లే ఏం చేసినావు నిమ్మలంగా జీవితాన్ని కొనసాగిస్తున్నావు అందరితో పాటు చలో కానీ ఇస్ట్రో హెచ్చరిక వస్తుంది వింటలేవు వానికి అవకాశం వస్తుంది డోర్లు ఓపెన్ చేసి పెట్టేసినాం ఏ ఇష్ట్రో గద్ద గద్దింపు వస్తుంది దానికి వానికి డోర్ ఓపెన్ చేసి పెట్టేసినాం అవసరం లేదు మనం ఓపెన్ చేసి పెట్టడానికి ఆయన గద్దింపు హెచ్చరిక ఆయన రాజ్యానికి నడిపేయడానికే కదండి ఎంత ఏం చేసినా ఎన్ని వాక్యాలు ప్రకటించిన ఏది చేసినా కదా మనం మట్టుకు ఆయన రాజ్యంలో స్థిరపడడానికే నిరీక్షణ కలిగి ఉన్నాం మేసప్రభు కోసం ఎంతో మంది కోసం ఎంతో మంది కార్ల కోసం నిరీక్షణ కలిగి ఉంటారు బైక్ల కోసం నిరీక్షణ కలిగి ఉంటారు జాబ్ కోసం పద్దెనిమిది గంటలు చదివేటోళ్ళని చూసిన నేను పద్దెనిమిది ఇరవై గంటలు కూడా చదువుతారు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఎప్పుడు అయినా వాళ్ళు బుక్కులతో కుస్తూ వర్తూనే ఉంటారు నిరీక్షణ ఈ లోక పరంగానే అంత నిరీక్షణ ఉంటే ఏసు ప్రభు పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి మనం నిరీక్షణ ఎందుకు మనం కలిగి ఉండాలి ఉండాలి అంటే ఏసు క్రీస్తు కోసమే ఆయన కోసం నిరీక్షణ లేని జీవితము జీవించినా అది ఈ లోకపరంగా కాబట్టి ఆయన హెచ్చరిక ఆయన గద్దెంపు మనకి వస్తున్నప్పుడు వాటిని ఖచ్చితంగా స్వీకరించి మనము ఆయనలో సరి చూసుకొని మనం ముందుకు నడవాల్సిందే ఎందుకు యాశు ప్రభు హెచ్చరిక మనకు వస్తుంది అంటే ప్రేమ వలన ఆదరణ అంటే క్రీస్తు ప్రభు ప్రేమ ఆదరణ ఆ హెచ్చరికలో ప్రేమ ఆదరణ ఉంది ఎట్లా గ్రహించగలుగుతాం యేసుప్రభు యొక్క ఆత్మ నడిపింపు ఉంటేనే ఆ సిచ్యువేషన్ని బట్టి మనం నడిపింపగలుగుతాం గ్రహించగలుగుతాం ముందుకు నడవగలుగుతాం హలే వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్ మనస్కుల ఏక మనసుకు ప్రేమ కలిగి యేసు ప్రభు హెచ్చరికని అర్థం చేసుకున్న ఏక మనసు కలిగి ఉంటారు లేకపోతే ఓడవన్ పంచాయతీ ఇక వాళ్ళట్టు అంతే ఒక్కొక్కసారి యేసు ప్రభు ఆయన పశుధాత్మ శక్తి చేత మనుషులకి వాక్యాలని అర్థం చేసే విధానం అయితే చాలా మనసుకి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్కొక్కసారి పీక్స్లకు పోతుంది వాక్యము వాళ్ళు చెప్తున్న విధానం బట్టి ఈశ్వరాబు మాట్లాడుతున్న విధానం బట్టి వాళ్ళు తర్వాత దాన్ని ఒక మాడిఫైడ్ చేసి దాని యొక్క ఎంజాయ్మెంట్ ఓడ్ లాగా స్వీకరించేలాగా వాళ్ళు ప్రయత్నిస్తా ఉంటారు ఈశ్వరాబు ఆత్మీయంగా నడిపింపబడి వాళ్ళ గురించి నేను చెప్తున్నా టీవీ నైన్ లో వార్తలు వచ్చేసి చెప్పేసినాం అయిపోయింది లేకపోతే సెమినార్స్ ఇచ్చేసినట్టు చెప్పేసిన అయిపోయింది అంటే వాక్యం అట్లా ఉండనే ఉండదు కదండి మనకి వాక్యము ఒకవేళ అట్లా అర్థమవుతుంది అంటే మనం ఆ విధంగా ఉన్నట్టే యేసుక్రీస్తు ప్రభు వాక్యము ఎవరన్నా అసత్యాన్ని ప్రకటించిన మాత్ర మాత్రనేసు ప్రభు అసత్యం అయిపోతాడా కానే కాదు కదా ఆయన వాక్యాన్ని స్వార్థంగా వాడుకున్నంత మాత్రాన ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము స్వార్థం అయిపోతుందా కాదు కదా కాదండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరు అబద్ధికం చేసినా దాన్ని అసత్యంగా ప్రకటించిన మట్టుకు అది అసత్యం అయిపోదు అందుకే మనం మనుషులను నమ్మకుండా ఏసుక్రీస్తు ప్రభునే నమ్ముతాం ఆయన వాక్యాన్ని నమ్ముతాం అది ఎట్లా గ్రహించగలుగుతాం ఆయన యొక్క ఆత్మశక్తి నడిపింపు చేతనే మనం గ్రహించగలుగుతాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరు సొంత లాభం గురించి ప్రకటించుకున్నా అబద్ధంగా దాన్ని ప్రకటించినంత మాత్రాన్ని అది అబద్ధం అయిపోదు అసత్యంగా ప్రకటించినంత మాత్రాన్ని అది అసత్యం అయిపోదు అది పదేళ్ల తర్వాత వచ్చి చూసిన వాక్యం నిలకడగా అట్లనే ఉంటది ఆకాశం భూమి గతించిన ఏసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం గతించదు అంతే అబద్ధం చెప్పినంత మాత్రాన్ని అది అబద్ధం అయిపోదు గ్రహించే కళ్ళు కలిగినోడు గ్రహించును గాక అన్నాడు చూచువాడు గ్రహించును గాక అన్నాడు యేసు ప్రభు ఆత్మ కన్నులతో చూస్తేనే మనము చెప్పబడుతున్న వాక్యాన్ని గ్రహించగలుగుతాం లేకపోతే వార్తలు ఉంటది సెమినార్స్ అటెండ్ అయినట్టే ఉంటది అంతేనా ఏక మనసు కలిగి మనకు ఏక మనసు అనేది మనకి రావాలి అంటే ఖచ్చితంగా హెచ్చరికని మనము ప్రేమపూర్వకంగా దయ కలిగి దాన్ని ఆత్మయందు ఏ సహవాసం ఆత్మయందు సహవాసం ఏ సహవాసమైనా కూడా మనది ఆత్మ ఎందు ఉండాలి మా టీం మెంబెర్స్ వస్తూనే ఉంటారు యొక్కలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు చాలా కష్టం యూత్ అంత ఈజీ కాదు వాళ్ళు వస్తారు వింటారు మాటలు ఒకటి ఒకటి రెండు గ్రహించడానికి ప్రయత్నిస్తారు అంటే ఇది నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా ఖచ్చితంగా దేవుడికి విజయం ఇస్తాడు ఒక్క వాక్యం బట్టైనా కానీ మేము కొన్ని వాటి నుంచి ఓవర్కమ్ కాలేకపోతున్నాం అని చెప్తుంటారు వాళ్ళు వచ్చి నేను చెప్తాను ఖచ్చితంగా ప్రభు సాయకుడే ఎవరికి కూడా పాపం చేసిన నరకంలో కాలాలని ఉండదు మీకు కూడా అంతే కదా ఎవరికి పాపం చేసిన నరకంలో కాలాలని పరిశుద్ధత కలిగి ఏ ప్రభు కోసం కోరిక మన సమర్పించుకొని రోషం కలిగి జీవించాలనే ఉంటుంది కానీ అయితలే గదే వచ్చింది పరిశాంత్ ఎందుకు అనేది నువ్వు తెలుసుకున్నావు అంటే లైఫ్ లో నువ్వు పాపం చేయవు ఇప్పుడు నేను ఈ అబద్ధం ఆడి అడవయి నరకంలో గాల్తా ఐదు నిమిషాల్లో అంటే ఎవరన్నా పాపం చేస్తారా ఎవరు కూడా చేయరు అమ్మో అంత అగ్నిలా నేను గాలాలా అందుకే నేను పాపమే చేయా తీర్మానం చేసుకుంటారు కదా కాకపోతే నీకు సెకండ్స్ లో వస్తలేదు కాబట్టి అనేకమైన విచారణలు ఆలోచనల చేత వాటికి లోబడిపోతాం అంతే అందరికీ పరిశుద్ధంగానే జీవించాలని ఉంటది అందరికీ సేవ చేయాలనే ఉంటది అందరికీ శ్రీ ప్రేమ కలిగి ఉండాలనే ఉంటది చేయలేకపోతున్నాడు మనుషులు అంతే అంతే మనిషి నైజాం అప్పటి నుంచి వస్తున్నదే కదా అప్పటి నుంచి వస్తున్న నైజామే అది ఆ ఏదైనా చేయగలుగుతాడు పది ఫ్లోర్లు బిల్డింగ్ ఆడతాడు ఇరవై అంతస్తులు బిల్డింగ్ కడతాడు మనిషి ఆలోచన చేసి అన్ని చేయగలుగుతాడు మోకరించి ప్రాధాన్యం అంటే కాదు ఒక బ్రదర్ ఉన్న మా ఇంటి నెలకి మూడు లక్షలు సంపాదిస్తాడంట వాళ్ళ హిస్టరీ చెప్తుంది ఎన్ని పైసలు సంపాదించినా అది వ్యర్థమే కదా సిస్టర్ ఎన్ని పైసలు సంపాదించినా వ్యర్థమే కదా బ్రదర్ అని అంటుందా నేంట నీకు నాకు సిస్టర్ అట్లా ఆయనకు కూడా మీరు మార్చాలి కదా అని చెప్పిన ఏసుప్రభు ప్రేమ ఏక మనసు కలిగి లేము ఎందుకు లేము హెచ్చరికలకి గద్దెంపుకి మనము లోబడకపోతే ఉండలేం ఏక మనసు కలిగి ఏ సహవాసం ఆత్మయందు ఏ సహవాసం ఏ దయరసం వాత్సల్యమైన ఉన్న ఎడలా ఉంటేనే మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ఏకం ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు నా సంతోషమును పరిపూర్ణం చేయుడి ఆయన సంతోషం ఈశ్వ సంతోషం ఒకటే కదా కదా ఏక మనసు అగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఏక మనసు ఉంటేనే ఏక ప్రేమ ఉంటుంది ఏక ప్రేమ ఉంటేనే ఏక భావంలోని కలిగి ఉంటాం స్పిరిచువల్ గా చెప్తుండే ఇవన్నీ ఏసు ప్రభు యొక్క వాక్యాలని స్పిరిచువల్ గానే చెప్తుండో వాటిని గెయిన్ చేసుకొని ముందుకు నడవడమే ఏసుక్రీస్తు ప్రభు చిత్త నడవడం ఆయన చిత్తానుసారంగా ఉండడమే కదండి ఏక మనసు కలిగి ఉండాల టూ డేస్ నుంచి నేను భజనలకు అక్కడికి ఇక్కడికి పోతాం మీకు కొంచెం ఐడియానే ఉంది నేను టూ డేస్ లో ఒక త్రీ అవర్స్ ఏమో వాడుకున్నా ఎగ్జామ్ రాసి వచ్చిన జాబ్కి వెళ్ళిన గొప్పతనం గురించి కాదు ఈ ప్రభు వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన నామాన్ని మిమ్మ పరచడానికి నేను చెప్తున్నా ఇంతకు ముందుకి ఒక హాఫ్ అవర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందే లేచిన నేను ఎందుకంటే నాకు రవి అన్న ఫోన్ చేసిండు నేను ఫోన్ చేసిన అన్నకి మీరు ఎవరన్నా చెప్పాడన్న ఇవాళ వాక్యము నేను త్రీ టూ డేస్ నుంచి పడుకోలే వాళ్ళ హాలిడే దొరికిందన్ను పడుకున్నా అంటే ఏం పర్లేదన్నా మీరు చెప్పండి వాక్యము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చెప్పండి అని ఏక మనసు ఏక ప్రేమ నాకు అనిపించింది అవును ప్రభా నేను కొంచెం ఫాస్ట్ గా క్విక్గా అడైతా నా బదిలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి ప్రభా ఇవ్వండి రగన్న అని ఆయన వాక్యము మనం నడిపిస్తుంది ముందుకి అంటే ఆయన నామ మహిమ పరచబడ్డానికి ఆయన సంతోషం పరిపూర్ణం కావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యంతో పాటు గ్రహిస్తున్న మీ అందర్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమె పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ఐ అనికే వందనాలు ప్రభావ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ దినమంతా ప్రభానైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి నాయన ప్రతి సోదల నుంచి ప్రతి కీడుల నుంచి ప్రభ అటన్నిటి నుంచి తప్పించి నన్ను నొక్క నూతనమైన శక్తి కృప మాకు అనుగ్రహించినావు ప్రభా నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఈసయ యువయుగములు కలుగును గాక ప్రభా అవును ప్రభా ఏక మనస్సు ఏక శరీరం ప్రభ నాయన అది ప్రభ కొంతమంది ఏమో నాయన శరీరానుసారంగా ఉన్నారు కొంతమంది ఆత్మీయంగా ఉన్నారు ప్రభ అవి రెండు ఎప్పుడు ఒకదానికి విరోధమే ప్రభ కాబట్టి నాయన ఏక శరీరము ఏక మనస్సు ఎవరిలో ఉండట్లేదంటే ప్రభ ప్రతి ఒక్కరిలో క్రీస్తు లేనట్టే ప్రభ కాబట్టి ఈ లోకమంతా క్షయమైన ఆహారం కొరకే ప్రయాస కాబట్టి దాన్నే పొందుకుంటున్నారు ప్రభ మేమైతే నాయన అక్షయమైన ఆహారం కొరకే ప్రయాస పడాల అది నిత్య జీవం ప్రభ ఆ నిత్య జీవం పొందుకుంటేనే ప్రభ రాజ్యంలో ఉండగలము నన్ను నీ వద్ద ఉండగలము నానా లేకపోతే మా పరిస్థితి నాయనా తండ్రి ఆ అగ్నిలో కాబట్టే ఈ లోకమంతా క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడి క్షయమైన కిరీటం కొరకే పొందుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దేని కొరకు పరిగెత్తి ప్రయాసపడుతున్నారో అదే పొందుకుంటున్నారు ప్రభ కాబట్టి ప్రభ నాయనా తండ్రి మేమైతే నీ కొరకే పరిగెత్తాలా ప్రభ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభ ఎందుకంటే ఎవరు చేయి విడిచినా నువ్వు మాత్రం చెయ్యి విడిచే దేవుడు కాదు ప్రభ నీ వైపే చూస్తూ పరిగెత్తేనే ఈ లోకంలో మేము అన్నిటినీ జయించగలం ప్రభ కాబట్టి దుష్టుడు వేసే ప్రతి బాణాలను ప్రభ కాబట్టి వాడు ఉద్యోగంలో పెట్టే శోధనలు కానీ నాయన ఏదైనా కానీ ప్రభ వాటి నుంచి ప్రభా ఈ లోకంలో మీరు అన్నిటినీ జయించారు ప్రభ కాబట్టి మిమ్మల్ని సహాయం చేసుకొని మీ వైపు చూస్తూ మీరు ఈ లోకాన్ని జయించి వెళ్ళినారు కాబట్టి మేము కూడా ఈ లోకాన్ని జయించగలం ప్రభ కాబట్టి నాయన తండ్రి నాయన ఏక శరీరము ఏక మనసు ప్రభా తండ్రి కాబట్టి శరీరానుసారంగా ఉన్న వాళ్ళను కూడా ప్రభా నాయన ఆత్మానుసారంగా మార్చాలా అంటే ఈ వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలా కాబట్టి మనుషులు ప్రభా హృదయం కాటినే పరుచుకొని ప్రభ వాళ్ళ హృదయాల్లో ఈ వాక్యం పోట్లేదు కాబట్టే ప్రభ వాళ్ళు ఇంకా శరీరానుసారంగానే జీవిస్తున్నారు కాబట్టి క్రీస్తు లేని మనస్సు క్రీస్తు లేని ఆత్మలాగా ఉన్నారు ప్రభ కాబట్టి మేమైతే ఆ రీతిగా ఉండొద్దు ప్రభ ప్రతిదీ నీ యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలా ప్రతిదీ నీ ముందుకు పోవాలా మా సొంత ఆలోచనలు సొంత తలంపులు తీసివేయండి ప్రభ మా కలిగి ఉన్నది ఏదైనా ప్రభ ఉద్యోగమైనా గాని ఏదైనా అది నువ్వు ఇచ్చిందే కాబట్టి నీకు ఎల్లప్పుడూ నాయన కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలా ప్రభ నిన్ను మహిమ పరుస్తూనే ఉండాలా ప్రభా లేదంటే ఈ గడిచిన కాలం వరకు ఎంతో మంది వాళ్ళు కాలాలు ముగించుకున్నారు ఎంతో మంది నాయన చనిపోయినారు ప్రభ మా పక్కన ఎంతమంది ఎట్లా భయంకరమైన దినాల్లో నుంచి కూడా మీరు మమ్మల్ని క్షేమంగా ప్రభా నాయన ఇప్పుడు వరకు మీరు కాపాడినారు ప్రభా ఇంతగా ముందు కూడా భవిష్యత్ అంతా కూడా మీరు కాపాడతారు ప్రభ కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ప్రభ మీరిచ్చిన ఆ భారాన్ని ప్రభా మీరిచ్చిన ఆ యొక్క పిలుపును మేము నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడి ముందుకు పోయేలాగిన మీరేనాయన మీ సహాయం దయచేయండి అలాగే వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ మీ ప్రేమ జాలి దయ కనికరమ కృప చూపించి ఆ కలవరిస్తులు మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచండి ప్రభ అలాగే ప్రభా నాయన తండ్రి ఇంకా ఎవరైతే ప్రభా నైనా రకరకాల అనారోగ్యాలతో ఇబ్బందులతో నేను ఉద్యోగం లేక నేను కుటుంబ భారాలతో నైనా అప్పులతో ఎంతో మందిని ఆయన ఈ దినం సతమతం అవుతున్నారు ప్రభ ఎందుకంటే అభివృద్ధి లేదు స్థిరత్వం లేదు ప్రభ అవన్నీ మీ దగ్గరే ఉంటాయి ప్రభ ఎందుకంటే ఏదైనా మీ నుంచే కలగాల ప్రభ ఎందుకంటే అన్నిటి మీద అధికారం మీ దగ్గరనే ఉంది కాబట్టి మీ దగ్గర నుంచి అధికారం రాంది మా జీవితంలో తల వింటుగా కూడా రాదు కాబట్టి రాలదు కాబట్టి ప్రభా నీ కొరకు మేము ఉండాలా నీ వద్దకు రావాలా ప్రభా నీ దగ్గరకు రాకే మనుషులంతా ఈరోజు బలహీనమైపోయి నాయన కృంగిపోయినారు ప్రభా తండ్రి పైకి భక్తి లాగానే ఉన్నారు కానీ లోపల ఎవరిలో శక్తి లేదు ప్రభా కాబట్టే పరిస్థితులను బట్టి నాయన తండ్రి వాళ్ళు చిన్న భిన్నం అలాంటి వాళ్ళలో కూడా నీ శక్తి నింపాలని వాక్యము అదే ప్రయాసంతో మేము ముందుకు పరిగెత్తాలా ప్రభ దానికి మీ సహాయం మాకు ఎంతో కావాల ప్రభ ఎందుకంటే నీ సహాయం లేకపోతే మేము ఏ పార్టీ వాళ్ళం ప్రభా నీటి ఆవిరి లాంటి జీవితాలు ప్రభా కాబట్టి నువ్వే మాకు సహాయకుడిగా ఉన్నందుకు మమ్మల్ని ఇంతకాలం సురక్షితంగా కాపాడి ఈ భవిష్యత్ అంతా ప్రభావ వరకు మమ్మల్ని కాపాడుతున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేడైన స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహనతుడగేవ మైమ సౌరిపెగ తండ్రి కృపమయడానికి వందాలిసయ అబ్రహాంశాఖ యాకోబుల గొప్ప తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మీ కృప విమైన కృపను మాకు అనుగరించినారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినాం తండ్రి మంచి ఆరోగ్యాన్ని శక్తి నీ బలాన్ని మాకు అనుగరించినారు ప్రతి దశలో ప్రభావ మీరు మాకు సహాయకులుగా ఉన్నారు తండ్రి ఓ ప్రభావ నా తండ్రి ప్రతి శోధాల మీద మాకు విజయం ఇచ్చినారు తండ్రి నీకు వాదాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా గొప్పదేవా నా తండ్రి మీ కృప లేకుంటే మేము జీవించలేం మీ కృప లేకుంటే మేము బ్రతకలేం నైనా ప్రతి దశలో ప్రభావ మీ ఆదరణ ప్రభ మీ కనికెర మీ ప్రేమ మాపై నుంచి నా నీకు నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్నమైనా మీకు దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభ సజీలుగా పెట్టుకున్నారు నైనా గొప్ప దేవ నైనా మీక యొక్క రెక్కల కింద మమ్మల్ని దాచుకున్నందుకే నీకు అన్నాలిస్ అయ్యా నీకే కోట్ల కోట్ల అధికృతా సతులు ఘనత మహిమ ప్రభావంలు నీకే సమర్పించుకోవడం సమస్త ఘనత మహిమ నీకే కలుగునుగాహాలలు ఈ యొక్క మధ్య కానే సమయంలోనైనా గొప్పదేవాక్యం చేత మీరు మాట్లాడినారు మమ్మల్ని హెచ్చరించినారనైనా ప్రతి దశలో ప్రభావ మీరు హెచ్చరించినప్పుడు ప్రభావ మీకు లోబడాలా ప్రతి దశలోనైనా మీకు విధేయతగా మేము జీవించాలా ప్రభా నా తండ్రి వేస్తే ప్రభావ నా తండ్రి భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా ప్రభావ నైనా వేసయ్యా నా తండ్రి ఈ చివరి కాలంలో మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా నడుచుకోవాలో ప్రభా ప్రతి దశలో నుంచి మీరు మాతో మాట్లాడుతున్నాం మామూలు ఎంతగానైనా బలపడుస్తున్నానైనా శారీరకమైన బలహీతలు మాలో ఏ ఉండడానికి వీలేదిస్తే ప్రభావ ఒకవేళ అలాంటి బలహీతలు ఉంటే వాటి నుంచి మాకు విడుదల దండి ప్రతి దశలు మేము ఆత్మ పౌర్ణులుగా ఆత్మలో మేము జీవించాలా గొప్పదేవా మీ సాయం మాకు అనుగ్రహించి నా ఏసయ్యా నా నీకు వందలు ఇస్తాయ్యా మీరు అక్కడి బాగు తొరుగుంది ఇస్తే ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రభావ ముఖ్యంగా ప్రభావ ప్రార్థన జీవితం ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలు ఉండాలా ప్రాభ ప్రార్థన జీవితం కలిగి మేము ఉండాలా ప్రభావా ఎక్కువ సమయం ప్రార్థనలు మేము గడపాలా ప్రభావ మీతో సంభాషించాలా ప్రభావ నైనా ప్రతి ఆత్మలో లీనం కావాలా ప్రభావా ఆత్మ వసులమై ఉండాలి ఇస్తే ప్రభావ అలాంటి ఆత్మీయ అనుభవంలో నడిపించి మన ప్రాదిష్టమైన మమ్మల్ని ఇంకా బలపరచండి ఓ ప్రభా మాలు ఇంకేమైనా అయోగ్యత ఉంటే ప్రభావా మీకు ఆయస్సకరమైన జీవితం ఉంటే ప్రాభ వాటించి మాకు విడుదల వాళ్ళు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికీరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా యథార్థతో పరిశుధతో నిండు మనసుతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని మీ ఎందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము సహాయపడండి పరిశుధాత్మ నడిపి నిత్యం మాకు అనుగ్రహించండి నైనా ఏసయ్యా మీరు ఆఖరి దినాల్లో మేము ఉంటుండేగా ప్రభావ ఎంతోమంది నశించిపోతున్నారు నైనా వాళ్ళందరినీ ప్రభావ మీ సంతో మీద నడిపించాలా ప్రభావ గొప్ప దేవ రక్షణ సందేశం అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా సమయం పోనీకి సద్వినియోగం చేసుకోవాలా అజ్ఞానం వల్లే కాక జ్ఞానం కలిగి మేము నడుచుకోవాలా ప్రతి దశలో ప్రభావ నేను మయంపరచేలాగా మీకు ప్రీతికరంగా జీవించాలా ప్రభావ మా చూపుల్లో కానీ మా తలంపులో కానీ మా నడవల్లో కానీ ప్రవర్తనలో ప్రభావ మీకు మాదిరిగా మేము జీవించాలా క్రీస్తు కలిగిన మనసు మీరు ధరించుకోమన్నారు కాబట్టి మీక యొక్క మనసు మేము కలిగి ఉండాలి ప్రతి దశలోనైనా ఆ రీతికి మమ్మల్ని నడిపించి మన ప్రాదిష్టం ఇంకా బలపర్చమని ప్రాదిష్టమైన నైనా వేసయ్యా నా తన నీకు వందలు గొప్ప దేవ వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచండి ఆ కలువరిసల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ పత్తి బిడే సంపూర్ణ స్వస్థత మీరు అనుగరించి మన ప్రాదిష్టమైనా నా ప్రభా నా తన వ్యాక్సిన్ తో ఎంతో మంది ప్రభావ సఫరింగ్ అవుతున్నారనైనా ప్రెషర్స్ ఎక్కువైపోతుంది ఎంత భయంకరంగా ఉంటుందిగా ప్రభావ వాటించి ప్రభా విడలు కల్పించి మన ప్రార్థిష్టం అయినా ఎంతోమంది బలహీనంగా అయిపోయినారు వాళ్ళందరికీ మీ బలం శక్తి అను గురించి మనం ప్రార్థిష్టం మీ కృపల జ్ఞాపం చేసుకోండి అయినా బలపరచండి ప్రభావ చివరి కాలంలో ప్రభావ శ్రమల కాలం ఏ ఉంటుందిగా అయినా ఎక్కడికైనా ప్రభావ నా తన ఇస్తే ప్రభావటన్నిటి మేము జయించి మేము ఉండాల ప్రభావ ఒక దశ నుంచి ఒక దశ మేము సాగిపోతూనే నా ప్రభ నా తన ఇస్తే ఈ శ్రమంలో ఎవరు కూడా పడిపోకుండానైనా నా తన ఇస్తే మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు మేము జీవించాలా ప్రభావ అలాంటి ప్రయాసంలో మేము ముందు పోలాగానే సహాయపడండి ప్రతి దశలో సాయి మాకు అనుగ్రించండి ఓ ప్రవ్వ మీకు వేరుగొండి ఏది ఫలించలేదు ప్రవ్వ కాబట్టి ప్రతి దశలోనైనా మీరు మాకు సహకారం ఉండి ప్రభ ఇంత కాలం వరకు మమ్మల్ని అడిపించినైనా ప్రతి దశలో ప్రవ్వ మీరు మాకు సహాయకులు అనవాడు ఎంతగా కొట్టాలని ప్రయత్నించినా కానీ ప్రవ్వ మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారైనా నీకే మహిమా ఘనత ప్రభాలు అర్పించుకున్నమైనా గొప్పదేవా ఓ ప్రభ నా తన్ని నీకు వన్నాలిసయ్య ఆ రీతిగా ప్రభావ ముందు ముందుకు పోలాగనా ప్రతి దాంట్లో ప్రభ మేము విజయం పొందలాగిన అనేకులకు మీ స్వార్థ నడిపించండి ఇంకా కాలం బహు సమీపంగా ఉంది చాలా కొంచెమే సమయం ఉంది ప్రభావ ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని అనేకులకు స్వార్థ ప్రకటించాలా ఓ ప్రభావ నీ నామం ఎరగని చోట్లలో మీ స్వార్థ ప్రకటించాలా గొప్ప దేవ మీరే సహాయపడండి మీ యొక్క శక్తిని బలాన్ని మాకు అనుగ్రించండి పర్శుధాత్మ మీ మీదకి మీ శక్తిని ఉంది అని మీ శక్తి లేకపోతే మేము ఏం చేయలేం ప్రభావ మీ శక్తి ప్రతి దినం ప్రతి క్షణం మేము పొందుకోవాలా ప్రభావ చిరుమించి ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా సైతరాగ్యంతో ఒకటి లేవనెత్తమని ఇంకా బలపచ్చమని ప్రాదిష్టమైన ప్రతి చోట మీకు ఒక సాక్షిని పెట్టుకోండి వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థ పచ్చమందికి నీకు వందాలేసాయ్యా మీరు బాగు చేస్తున్నారు ద్వారా గొప్పదేవ భయంకరమైన కాలాలు ఉంటున్నాం చివరి టైంలో ఫైనాన్స్ ప్రాబ్లం ఎంతో భయంకరంగా ఉంది ప్రభావ ఈ చివరి టైంలో ప్రభావ పరిశుద్ధుల ఓర్పులు ఇప్పుడు కనిపిస్తాయని మీరు చెప్పినారు ప్రకటన గంధంలో మీరు నా ఓర్పు విషయంలో వాక్యం గైకుంటే కనుక భూలో రాబోయే శ్రమల కాలం మిమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి వాగ్దానం చేస్తే నైనా మమ్మల్ని ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు ప్రవ్వ నైనా ఈసారి నీకు వర్ణాలు చెల్లిస్తున్నాం మీకు ముద్రలో మేము ఉండాలా ప్రవ్వ అనేకులు తీసుకొని రావాలా ప్రవ్వ అలాంటి సేవా జీతులు నడిపించమని ప్రధిష్టమైన కేబీ పిం గ్రూప్లో ఉన్న బ్రదర్స్ వేస్తారు అందరు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీకొక గొప్ప శాసన పెట్టుకోండి అయినా ప్రతి చోట మీకొక సాశిని పెట్టుకోండి వాళ్ళు ఉద్యోగ స్థలల్లో పని మాట్లు అంతట్లో ప్రభావ ఘన శాంతి సంబంధం దేయండి గర్వఫలం గర్వఫలం దయచేయండి నా ఏసై అతన్ని ఎవరు నాగల్లి ప్రభావ వాళ్ళు దున్నుకుంటూ పోతున్నారు ప్రభావాళ్ళ సేవా పరిచయం మీరు ఆశ్రవదించండి ప్రతి మీకొరకు శాసన పెట్టుకోండి ఎన్నడూ మా ఎన్నడన దున్నని బీడిబోలు మేము దున్నాల ప్రభావా విత్తనాలు అనేక చోట్ల వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ దేనేశం భయపడకుండా చింతించకుండా ధైర్యంగా మేము ముందుకు పోవాలా అయినా ఈ ప్రజలు ఏ రీతిగా వార్త ప్రకటించినారనైనా ధైర్యంగా ప్రభావ ఎంత భయంకర శ్రమలు ఇచ్చినా కానీ విడిచిపెట్టలేదు ప్రాభ ఆ రీతి మా విశ్వాసం ఆ రీతిగా ఓ ప్రభావ ఆ రీతిగా మేము ముందుకు సాగిపోవాలి అనేక ప్రభావ నీ నామాన్ని ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా నడిపించమని ప్రార్థిష్టమైనా ఓ ప్రభ మా ముందు కాబోయే మహిమలో ప్రత్యక్షం కాబోయే మహిమలో ఈ శ్రమలు ఎన్న తగినవి కావు ప్రభావ ఇవి దేని పనికిరాని శ్రమలు ప్రవ్వ కాబట్టినైనా మేము ఆ శ్రమలు పొందుతేనే మీ యొక్క మహిమలో ప్రవేశించగలం ఆ శ్రమలు ఆ మహిమతో పోల్చుకుంటే ఈ తక్కువే ప్రవ్వా కాబట్టి అలాంటి ప్రయాసంతో నిరీక్షణతో మేము ముందుకు పోవాలా అనేకులు నడిపించాలా మీ సేవలు అనేకులు శిష్యులుగా చేయాలా ప్రవ్వ అలాంటి సేవా జీతంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ఆదిష్టమైన చంద్రశేఖరణ కూడా ముట్టాను ప్రభావం అందకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి మీ పరలోకి ఒక ఇంకా నింపని ప్రభావం ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి గంధంలో ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకొని మా జీతాలు అవలంబించుకోవాలా అనేకలు కట్టిన సంఘాలు మేము ప్రకటించాలా మనుషులను ప్రభావ మంచి ఎంత నడిపించాలా ప్రవ్వ అర్థం చెప్పి ఓ ప్రభుత్వకు మేము ప్రకటించి వాళ్ళందరినీ సత్యంలోకి ఆ సర్పం తేల గుంపుల నుంచి ప్రవ్వ ఆ గొప్ప జనాన్ని ప్రభావతన్ని మీకు సత్యంలో మేము నడిపించాలా అలాంటి సేవల జీతంలో మమ్మల్ని అందరూ నడిపించండి రెండు మందులు మాకు ఇచ్చినారు నైనా లోపల ఒక మందు బయట ఒక మందు ఉంది ప్రభావ అనిలకు సువార్థ ప్రకటించాలా సువార్త ప్రకటించాలా ప్రభావ కాబట్టి నైనా ఆ రెండు భారాలు మేము కలిగి మేము ముందు పోతున్నాం నైనా ఇస్తు సమస్త జనులకు శిష్యులు చేయమని ఇన్ని భారాలు మీరు మాకు ఇచ్చినారు నైనా ఏది కూడా ప్రభావ మేము తప్పిపోకుండా ప్రభావ సంపూర్ణంగా మా పరిచర్యం మీరు తిరిగి వచ్చేంత మేము నిర్వర్తించాలా అన్నిట్లో మితంగా ఉండాలా ప్రభావ దానికి తగిన జ్ఞానము తెలివి వివేకము మాకు అందరికి అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమని మీరు అక్కడ చింతపరుచుకోమని ఏ సుకరిస్తూ పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇది నమంతా మీ సాయం చేతిని నడిపించినారు కృపలో మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నందుకు మీకు ఎంత బదనాలు వేసాయా మధ్యాహ్న కాలంలో ప్రభావ తండ్రి ఐక్యత కలిగి మేము జీవించాలని మీరు మాతో మాట్లాడారు ప్రభుత్వం మనసు మేము నేర్చుకోవాలి ముఖ్యంగా అలాంటి భాగ్యం నేర్చుకోవాలంటున్నా ముఖ్యంగా తండ్రి లోకస్తులు అనేకమైన విషయాలు అడుగుతా ఉన్నారు కానీ మేము మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభామ హృదులతో కూర్చోమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళిక చివరి వరకు మేము దాని మళ్ళీ జీవించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం జీవ సమాప చివరి భాగానికి మేము వచ్చేసినాం ప్రభావ ఏ రీతి ఎక్కడ సిద్ధపడాలా ఏ రీతి అనేకలను సిద్ధపరచాలో అది మీరు నేర్పడుతండి ఆ ఉన్న అక్రమం విస్తరించింది ప్రభ ఎక్కడ చేసినా మనుషులు ప్రభా స్వార్థము దాని అపేక్షతో కూడినారు ప్రభావ ఎట్టి పరిస్థితుల ప్రభ దేవునికి మన ప్రాధాన్యత భయభక్త లేని జీవితం జీవిస్తున్నారు ప్రభావ క్రైస్తవత్వం ఏ రీతి ఉందో భయంకరంగా ప్రభావ ఊహిస్తేనే వాళ్ళు జల్దరిస్తే ఒకనొక నిన్న తిరుమల ఇష్టాలు ప్రజలు ఆ జీవించినారు ప్రాభా అందుకు వాళ్ళని విడిచిపెట్టేస్తే మీ దగ్గరికి రానని మీరు అదే రీతిగా తిరుమల క్రైస్తవ జీవితం తయారవుతున్న కదండి కలికరించండి అవకాశం ఇవ్వండి ప్రభావ గొప్ప గొప్ప దైవ జన్లని లేవనెత్తండి పాత వాళ్ళందరికీ వారి కథలు ముగించుకుంటున్నారు ప్రభావ దిష్ట శక్తి పిచ్చి మించి పనిచేసి మనుషులను వాడుకుంటున్నాడు ప్రభావ అనేకలని శరీరాలను వాడుద్దండి గాయపరుస్తున్నైనా సహాయపడండి కండి అటువంటి గాయపరిచిన శరీరాలని మేము స్వస్థపరచాలా మీ మహిమాందంగా అటువంటి గిఫ్ట్స్ అటువంటి బహుమనాలు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆటంకపరిచి ప్రతి చీకటి దురాత్మ శక్తులు ప్రతిష్టనం వేస్తా మమ్మల్ని మహోన్నతురావు దేవా నేను ప్రతి క్షణం మిమ్మల్ని చూపించాలా మనుషులు మమ్మల్ని కాదు మమ్మల్ని మెచ్చుకోలేటి వీలేదు ప్రభావ మమ్మల్ని మెచ్చుకుంటే వేస్ట్ అయిపోతుంది ప్రభావ సేవ ప్రతి విషయంలో మీరు హెచ్చింపుకోవాల ప్రభావ ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూడాలా ప్రభావ సహాయపడండి కనీకరించమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన గొప్ప తండ్రి శత్రువు తిన వాడిని పసిగట్టు లాగా వాడి అపవాది తండ్రాలను గుర్తించమని చెప్పినారు కాబట్టి మేము వాటిని గుర్తించి వాటిని కూడగొట్టాల ప్రభావాణి మీద మాకు విజయం ఇచ్చినారు ప్రభా ప్రతి దశలో వాణి కుయకులను మేము కూడగొట్టాలా ప్రభా వాడు విజయం పొందడానికి వీల్లేదు ప్రబాబాబ దాని కొరకు మేము ఏమన్నా చేస్తాం నేను మీరు నడిపిస్తే మీ ఆజ్ఞ ప్రకారంగా మీ ఆలోచన ప్రకారంగా మేము ముందు పోలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి బ్రదర్ సిస్టర్ ని అందరిని ఆశ్రయించండి పిల్లల్ని ఆశ్రయించండి చుట్టాటిని కంచి పెట్టండి కుటుంబంలో శాంతి సహాదించండి ప్రతి చోట మీరు అక్కడ వరకు మనసపరుచుకొని సాక్షి పెట్టుకోమని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం స్తు ప్రభా పరిశుద్ధ కృప మగల తండ్రి రాజుల రాజా ప్రభుల ప్రభావ మీకు ఎంతో లెక్కలేనని వందనాల ఇసు భూమిని సృవించిన మా గొప్ప దేవుడ వేసు ప్రభా మీనామంకే యుగ యుగములకు మహిమ కలుగునుగాక సర్వాధికారి ప్రభ సర్వోన్నత దేవుడవ ప్రభ రాజులకు రాజు ప్రభా ప్రభులకు ప్రభుడవ ప్రభ మా గొప్ప దేవుడ వేసు మీకు వందనాల రాజా అబ్రహాం ఇస్సాకి ఆకోబ్ల గొప్ప దేవ మీకు వందనాలు ఇసు ప్రభా హూయ ఇజ్రాయిల్ల సైన్యానికి అధిపత్యకు యోహవ మీరే ప్రభా మీకు వందనాలు ప్రభా మీ బంగారు పాదలకు లిక్కలేనని వందనలు ఇసు ప్రభా ఓ రాజా ఎంతో తరుణం ప్రభా ఎంతో భాగ్యం దేవా మీరు మాకు ఇచ్చిన మోకరించి ప్రాధం చేసి ప్రభా విజయాన్ని పొందేది రాజా అది మీరు అక్కడ వరకు ప్రభా మేము తీర్మానం చేసుకొని ముందుకే నడవాలా ప్రభా కుడిగాని ఎడమ గాని తొట్టిల్లకుండా ప్రభా మీ యొక్క పశువు ఆత్మశక్తి బలం చేత మీ నామాన్ని ప్రభా తుది శ్వాస వారికి మహిమ పరిచే బిడ్డగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా అగ్ని అభిషేకం ఆత్మాభిషేకం మాకు దయచేసి ప్రభా అనేక చోట్ల మీ నామ మహిమార్థమై మేము వాడబడాలా రజ సహాయపడండి ప్రభా కృపజించండి ప్రభా ఉదేవా నామంకే యుగ యుగములకు మహిమ కలుగును గాక సర్వాధికారి ప్రభ సర్వోన్నత దేవుడు ప్రభ మేము పొందుకున్న ఈ రక్షణ కేసు ప్రభ మేము న్యాయం చేయాలో ప్రభా వెనుకడుగు వేయడానికి వీలదు ప్రభా మీ యొక్క శక్తి మీ యొక్క బలం చేత మేము ముందుకు నడిపింపబడాలా మీరు అక్కడ త్వరలో ఉంది ప్రభా మా జీవితాలను మీకు సమర్పించుకోవాలా రాజా ప్రతిదినం సమర్పించుకోవాలా ప్రభా మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా తుదిశ్వాస వరకు వేసు ప్రభా మీ కొరకే రోషం కలిగి జీవించాలా ప్రభా ఆ రోషాన్ని మాలో పుట్టించండి ప్రభావ వేసే అలాంటి అగ్నిని మాకు నింపండి ప్రభా ఉదేవా మీకెంతో వేలాది బంధనాలు ప్రభా మీరే యుగ యుగంలో మీ నామంకే మహిమ కలిగిన కాక వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని విడతల మీరు కలిగజేయండి ప్రభా వంగని మోకాలు ఇసుక్రీస్తు నామంలో వంగల ప్రభా ఒప్పుకొని నాలుక ఇసుక్రీస్తు నామంలో ఒప్పుకోవాల ప్రభా మీరాకడ త్వరలో ఉంది ఇదే సమయం వేసు ప్రభా తర్వాత సమయం రాదు ప్రభా మీరే కృప చూయించి మీరే కనికరం చూయించి ప్రభా పట్ల రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా ఓ దేవం యొక్క రక్షణలో స్వస్థత ఉంది ఓ ప్రభం యొక్క రక్షణలో దేవా మార్గం ఉంది ప్రభా రక్షణలో ప్రభా అద్భుతం ఉంది ప్రభా విడుదలుంది ప్రభా వెరితనంతో ముందుకు పోతున్న వాళ్ళని ప్రభం రక్షణలో ఇవన్నీ ఉన్నాయని ప్రభా వాళ్ళ గుడ్డి నేత్రాలను మీరు విప్పి వారికి తేటగా చూపించి దేవం యొక్క మార్గంలో నడిచే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభా మేము సిద్ధపడి ఉండాలి అనేకులను సిద్ధపరచాలా మీ నామ మహిమార్థమేసూ ప్రభా ఏసు క్రీస్తు మహిమ గల నామంన ప్రార్థన చేస్తున్నాం తండ్రి మన ప్రవైన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తోడైండు కాక ఆ మెయిన్ ప్రైజ్ అందరికీ okay bhai praise hello right. dilipanna how are you anna uh, praise Lord, praise ran okay, okay. bhai praise lad ah praise lad bhai okay